మాటల మూటలు తెలుగు పాడ్కాస్ట్ మొదటి భాగానికి స్వాగతం నేను వీవెన్ ఇది మాటల మూటలు మాటల మూటలు అంటే రేడియో జాకిలాగా ఎట తెగ్గకుండా మాటలు చెప్పేస్తా అనుకున్నారు కాదు కాదు ఇది మన మాటల గురించి మన తెలుగు మాటల గురించి ఆ మాటల్లో దాగి ఉన్న అర్ధాల మూటల గురించి మాటల గురించి చెప్పడానికి నాకేదో పెద్ద తెలుసు అనుకున్నారు నేను మీరు కలిసి మన తెలుగు మాటలు నేర్చుకోవడానికి ఇదో ప్రయత్నం అంతే ఇది మొదటి భాగం కాబట్టి ఈ పూట తెలుగులో మొదటి మాటల గురించి తెలుసుకున్నాం మొదటి మాటలంటే మొదటిగా పుట్టిన మాటలు అని కాదు నా ఉద్దేశం ఇక్కడ మొదలు తొలి మొదలు పెట్టడం అనే భావాన్ని తెలిపే మాటలు అని మొదటిగా చెప్పుకోవాల్సింది మొదటి మొదలు మొదటిగా అని మాటల గురించి అయితే ఇవి మా తెలుసు అనుకుంటున్నాను సో వీటిని ఇక్కడ వదిలి ముందుకెళ్దాం తర్వాత మాట తొలి తొలి చూపు తొలి తొలిచూరు వంటి మాటలలో దీన్ని కూడా బాగా వాడుతున్నాం మొదటిగా అన్న అర్థంలో తొలుత అంటాం ఈ సందర్భంలో మొట్టమొదలు తొట్ట తొలి అని ఓ రెండు మాటల గురించి రెండు మొక్కలు చెప్పుకుందాం తెలుగు భాషకున్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఒక అర్థాన్ని నొక్కి చెప్పడానికి కానీ ఒక మాటకి ఒక కొత్త అర్థాన్ని కల్పించడానికి కానీ ఆ మాటని వెను వెంటనే రెండు పలుకుతూ ఉంటాం ఈ మొట్టమొదలు అనే మాట మొదలు ప్లస్ మొదలు కలిపితే వచ్చింది అంటే బాగా మొదలు లేదా మొదటికే మొదలు అన్న భావాన్ని తెలియచేయడానికి పుట్టించారనుకుంటున్నాను ఇలానే తొలి ప్లస్ తొలి తొట్ట తొలి అవుతుంది సంధి జరిగినప్పుడు రెండు టకారాలు వచ్చాయి కాబట్టి దీన్ని దురిక్త టకార సంధి అంటారు ఈ సందర్భంలో ఒకే మాట రెండు సార్లు వచ్చింది కాబట్టి దీన్ని ఆమ్రేడిత దురుక్త టకార సంధి అంటారు ఆమ్రేడితం అంటే మళ్లీ మళ్లీ రావటం రిపీట్ కి ఇదో మంచి తెలుగు మాట సంధులు సందుల్లోకి వెళ్తే బయటకి ఎప్పటికీ రాలే దీన్ని ఇక్కడ వదిలేసి మనం మొదటి మాటలోకి వెళ్ళిపోదాం ముందు అనే మాట కూడా మొదలు అనే అర్థంలో వాడతాం అన్నిటికంటే ముందు ముందుగా ఏం మాట్లాడుకుందాం అన్నప్పుడు మొదటి అనే అర్థంలోనే కదా వాడుతున్నాం ముందు అనే మాటకి ఒక అమ్మత్తు కూడా ఉంది దీన్ని గడిచిపోయిన కాలాన్ని చెప్పడానికి రాబోయే కాలంలో కాలాన్ని సూచించడానికి కూడా వాడతాం ఇంతకు ముందు ముందు ఎప్పుడో జరిగింది అందరికంటే ముందు నేనే వచ్చాను ఇలాంటి మాటల్లో గడిచిన కాలాన్ని సూచిస్తుంటే ఇకముందు జరుగుతుంది ముందు ముందు మీరే తెలుసుకుంటారు అనే వాటిల్లో రాబోయే కాలాన్ని సూచించడానికి వాడుతున్నాం సరే మళ్ళీ మొదటికొస్తే ఆరంభం ఆరంభించు శుభారంభం ఇలాంటివి కూడా వాడుతున్నాం ప్రారంభం ప్రారంభించు అనే మాటలు కూడా ఉన్నాయి ప్రాప్లస్ ఆరంభం ప్రారంభం సంస్కృతంలో ప్రా అంటే మిక్కిలి ఎక్కువ అనే అర్థం ప్రారంభం అంటే వెరీ బిగినింగ్ అనుకోవచ్చు ప్రథమం ప్రథముడు ప్రప్రథమం అనేవి కూడా మనకున్నాయి ప్రథమ చికిత్స అనేది మాటల్లో కూడా ఉంది ప్రాథమిక విద్య అంటే మొదటి తరగతులు చదువులు మొదటి అని చెప్పడానికి మనకున్న మరో మాట ఆది ఆది కవి ఆది గ్రంథం అనేవి మొంతమన్నమాట ఆదిలోనే హంసపాదు అంటే మొదట్లోనే అడ్డంకులు రావడం అనాదిగా వస్తున్న ఆచారం అనే నానుడి మనకుంది ఆది అంటే మొదలు అనాది అంటే మొదలు లేనివి వస్తున్న ఆచారం అంటే ఫలాని ఆచారం ఎప్పుడు మొదలైందో మనకు తెలియదని అనాది అనే పదానికి కాలం అనే అర్థం కూడా ఉంది కాలం ఎప్పుడు మొదలైందో ఎవరికైనా తెలుసు ఆ కాల శివుడు అని కూడా ఈ మాటకు అర్థం ఆద్యంతము ఆసక్తిగా ఉంది అనే సందర్భంలో ఆద్యంతములో ఆది అంతము ఆద్యంతము అంటే మొదటి నుంచి చివరి వరకు అని మొదలు అనే అర్థాన్ని తెలపడానికి మనకు చాలా మాటలున్నాయి నాంది పలుకు ఏదైనా కార్యక్రమం ముందు పురోహితులు పలికే ఆశీర్వచనాన్ని నాంది పలకడం నాంది అంటే నాటకానికి ముందు చేసే ప్రార్థన యుద్ధం ముందు మోగించే భేరి అనే అర్థాలు కూడా ఉన్నాయి నాటకరంగ ప్రేరణతో తెరలేపారు తెరదీశారు కొత్త రాగం ఎత్తుకున్నారు కొత్త పాట అందుకున్నారు ఇలాంటివి కూడా వివిధ విషయాలు మొదలైన సందర్భాల్లో వాడుతున్నాం అంకురార్పణ చేయటం శ్రీకారం చుట్టం అన్నా కూడా మొదలు పెట్టడమే అంకురం అంటే మొలక యజ్ఞాలు మొదలు పెట్టేటప్పుడు గింజలను మొలకట్టి అర్పించేవారంటారు అలాగే ఏదైనా మొదలు పెట్టేటప్పుడు మనం శ్రీ అని రాసి మొదలు పెడతాం కదా అందుకని శ్రీకారం చుట్టాం అని వచ్చిందనమాట ఉపక్రమించు అన్నా మొదలు ఎక్కువగా నిద్రకు పక్క అన్న సందర్భంలో వాడతాం అందరూ కలిసిమెలిసి మొదలు నడుం కట్టారు నడుం బిగించారు అని పత్రికలు ప్రభుత్వ పథకాలు సినిమా ప్రాజెక్టులు కానీ మొదలైతే వాటిని పట్టాలెక్కించారంటారు వాటికే మొదలై మొదలయ్యే వాటికి అంటే ఆలోచనలు అలాంటివి మొలకెత్తాయి మొగ్గ తొడిగాయి చిగురించాయి అని మొక్కల సంబంధిత మాటలు వాడతాం ఇవేగాక రూపుదాల్చు ఆవిర్భవించు ఉదయించు అనే మాటలు కూడా ఈ మొదలు పెట్టే విషయాన్ని వాడుతూ ఉంటాం ఇదండి మొదటి మాటల గురించి మన మాటల ముఠల మొదటి భాగం మరికొన్ని మాటలతో మరో భాగంలో మళ్ళీ కలుద్దాం ఉంటాను సెలవు మాటల మూటలు పాడ్కాస్ట్ రూపొందించింది ఈవెన్ ఇది క్రియేటివ్ కామన్స్ యాక్సిబ్యూషన్ షేర్ లైక్ నాలుగు పాయింట్స్ కింద లైసెన్స్ కింద లభ్యం తెలుగు మాటలు వాటి అర్థాల కోసం ఆంధ్ర భారతి నివర్శించదన్న సహాయం చేస్తున్నాను వారికి కృతజ్ఞతలు వెనకాల వచ్చే సంగీతం మాతెనుగు తల్లికి మళ్ళీ గీతం